దూరాయ ప్రప్యం కర్మకిం పర కర్మ తడం శ్లోక నంబర్ థర్టీన్ పద్మూడు లయ వినాశనే ఉభయ యగత పునర్భవతి నోమృత ప్రాణబంధనా లీనమానసేక చింతశ మిత ష్టమానసయోగన ఉత్కృష్టయోగన కృత్యమస్తి స్వస్థితి కృత్యమస్తి స్వస్థితి నష్టమానసృష్టయోగిన ఉత్కృష్టమస్తి స్వస్థితి నష్టమనసత్కృష్టయోగిన మనసు నశించినటువంటి ఒక ఉత్తమయోగి కృత్యమస్థి కిం కిం కృత్యం అస్థి అంటే చేయదగినటువంటి పని ఏముంది అని అర్థం ఎందుకు లేదు అని అంటే పొందదగింది ఏమీ లేదు కనుక పొందదగిందంటూ ఉంటే చేయదగిందంటూ ఉంటుంది కాబట్టి పొందదగిందంటూ ఏమి లేకపోవడం వల్ల చేయదగింది కూడా ఏమీ లేదు కృత్యం అస్థి కిం కిమ్ కృత్యం అస్థి చేయవలసింది ఏముంది ఎందుకని లేదు ఉత్కృష్ట యోగి అంటే ఏమిటి నష్టమానస కాబట్టి మనసు నశించిపోయినటువంటి ఉత్కృష్టమైనటువంటి యోగి చేయదగిందంటూ ఈ ప్రపంచంలో ఏది లేదు కారణం స్వస్థితి యత అది స్వస్థితి అంటే తన స్వరూపస్థితి స్వస్థితి అంటే స్వరూపస్థితి కాబట్టి స్వరూపస్థితిలోనే తాను ఉండిపోయాడు గనక స్వరూపస్థితి అంటే ఆత్మస్థితే కాబట్టి ఆత్మస్థితి అంటే పూర్ణస్థితి గనక పూర్ణస్థితి అంటే వెలితి లేనిటువంటి స్థితి కాబట్టి కాబట్టి వెలితంటూ ఉంటే దాన్ని పూడ్చుకోవడానికి ఏదన్నా కార్యం ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది కానీ తానే ఎప్పుడైతే పూర్ణస్వరూపుడు అయిపోయాడో అతను ఈ ప్రపంచంలో చేయవలసింది లేదు ఎందుకు చేయవలసి లేదంటే పొందవలసింది లేదు క్లియర్ ఈ స్వస్థితి అన్నాడు కాదు కృత్యమస్థితి స్వస్థితి యథ ఆ స్వస్థితి అంటే స్వరూపస్థితి తన యొక్క స్వరూపస్థితిలో ఉండడం అనేటువంటిది ఏంటో దాన్ని తరువాత వివరిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు నైన్ మనం చూసిన దాన్ని బట్టి ఉపదేశ సారంలో ఒకసారి టూ మినిట్స్ కర్మల యొక్క అనిచ్చమైనటువంటి స్థితిని మనం అర్థం చేసుకున్నాం అవి మనకు పూర్ణానందాన్ని ఇవ్వలేవని కూడా తెలుసుకున్నాం ఆ తరువాత మరి కర్మలు చేయక తప్పదు కనుక ఈ కర్మల్ని ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించినట్లయితే అవి చిత్తశుద్ధికి ఉపయోగపడతాయి అనేది కూడా చూసాం కాబట్టి ఈ చిత్తశుద్ధికి ఉపయోగపడేటువంటి సహకార సాధనలు ఉన్నాయో పరోక్షంగా చేసేటువంటివి వాటిలో మొట్టమొదట కర్మయోగాని గురించి తెలుసుకున్నాం తరువాత భక్తిని గురించి కూడా తెలుసుకున్నాం ఆ తరువాత అష్టాంగ యోగం ఏదైతే ఉందో ప్రాణాయామం దగ్గర నుంచి దాన్ని కూడా తెలుసుకున్నాం కాబట్టి భక్తి యోగా బోధ ఆ బోధ వరకు రాలేదు ఇంకా మనం క్రియ భక్తి యోగా ఆ మూడు అయిపోయినాయి కనుక ఇప్పుడు బోధ ప్రారంభం ఉంది ఇది విచార మార్గం అంటే విచారించేటువంటి మార్గం భక్తి కర్మ యోగం అయిపోయింది ఇప్పుడు జ్ఞానం ప్రారంభం ఉంది ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ రావాలి ప్లీజ్ కనుక ఈ స్వస్థితి అంటే ఏమిటో తన స్వరూపస్థితిలో తాను ఉండిపోవడం ఎట్లా ఏం చేయాలి ఏమి అవరోధాలున్నాయి వాటిని అంత ఎలా నివారించుకోవాలి స్వస్థితిలో ఉండడానికి అవగాహన ఏంటి ఇవన్నీ కూడాను ఇక్కడి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి శ్లోకం నెంబర్ సిక్స్టీన్ దృశ్యవారితం చిత్తమాత్మన చిదర్శన దృశ్యవారి చిత్తమాత్మన చిదర్శనం ఆ దృశ్య ప్రపంచం నుంచి వెనుదిప్పగానే అంటే వాటిని చూస్తూ ఉంది అలా చూసేటువంటి మనసును వెనుదిరిగేటట్టు చేస్తే దృశ్యవారితం చేత్ చిత్తం దృశ్యవారితం చేత్ కాబట్టి అది గనక వెనుదిరిగేటట్లు గనక మనం చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుంది ఆత్మన చిత్వదర్శనం ఇప్పుడు బయట ఉండేటువంటి విషయాల్ని చూడడం లేదు బయట అనేకమైనటువంటి విషయాలు మనకు కనపడుతూ ఉన్నాయి ఈ విషయాల్ని చూడకుండా విత్ డ్రా అయిపోయిందో అక్కడి నుంచి మైండ్ అంటే అంతవరకు విషయాల మీద ఉండేటువంటి మనసు ఎప్పుడైతే వెనుదిరిగిందో విత్ అయిందో అది ఎక్కడికి వస్తూ మన లోపలికే వస్తుంది బయటికి పోకుండా లోపలికి వస్తుంది ఇది ఆత్మన చిత్వ ఇది తన లోపల జరిగేటువంటి చిత్వదర్శనం చిత్వ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను కొత్తగా వచ్చింది ఆ పదం మీకు చిత్తం వచ్చింది కానీ చిత్వం రాలేదు కాబట్టి ఈ చిత్వదర్శనం ఏదైతే ఉందో అదే నెక్స్ట్ తత్వదర్శనం చిత్వదర్శనం ఏవా తత్వదర్శనం అంటే చిత్వదర్శనమే తత్వదర్శనం కాబట్టి విషయాల మీదకి వెళ్ళేటువంటి దృశ్యాల మీదకి వెళ్ళేటువంటి మనసును దాని నుంచి కనుక వెనక మరలిసినట్లయితే ఆ మనసు ఆంతర్యంలోకి వచ్చి చిత్వంగా ఉంటుంది ఆ చిత్వాన్ని నువ్వు దర్శించడమే తత్వదర్శనం సత్యదర్శనం అంటే అదే ఇంకేమి లేదు క్లియరా కాబట్టి దృశ్యవారితం దృశ్యాత్ వారితం చిత్తం అంటే దృశ్యాల నుంచి వెనుదిరిగినటువంటి మనసు దృశ్యేభ్య వారితం చిత్తం దృశ్యాత్ వారితం చిత్తం కాబట్టి అనేకమైనటువంటి విషయాల్ని మనం చూస్తూ ఉంటాం వాటి నుంచి గనక వారించబడితే నివారించబడితే అలా అర్థం వారించబడితే నివారించడం అక్కడి నుంచి వెనుదిరిగేటట్లు చేస్తే అని అర్థం కాబట్టి అదే చిత్వదర్శనం అంటే మన మనసులో అనేకమైనటువంటి సంకల్పాలు ఆలోచనలు పుడతాయి ఒకటి కాదు అనేకమైనటువంటి ఆలోచనలు మనసు ఉంది అంటే అవునా అంటే అది ఆబ్జెక్ట్ నేను సబ్జెక్ట్ తత్వదర్శనం తత్వం అంటే సత్యం అడిగి ఉంది తత్వం తత్ త్వం తత్వం తే అది ఈ జగత్ కారణం బ్రహ్మ ఏదైతే ఉందో పరమేశ్వరుడు ఏదైతే ఉన్నాడో తత్ థం నీవే తత్ త్వం కాబట్టి మళ్ళీ ఈశ్వరుడు నీవు అనేటువంటి రెండు కూడాను ఈ ద్వైతం కూడా ఇక్కడ కదిలేటువంటి అవకాశమే లేదు కాబట్టి చిత్వదర్శనం నువ్వు ఎక్కడైతే చేస్తూ ఉన్నావో అదే తత్వదర్శనము కాబట్టి దృశ్యవారితం చిత్తం ఆత్మన చిత్వదర్శనం తత్వదర్శనం ఇక్కడ నేను ఒక మాట్లాడుగుతా ఇప్పుడు లోపలికి వచ్చేసిన తర్వాత దృశ్యాలని చూడకుండా ఇదంతా సాధన జ్ఞానమార్గంలో ఇప్పుడు దృశ్యాలని చూడకుండా మనసు బ్యాక్ తిప్పేశామనుకోండి విత్డ్రా చేసామనుకోండి ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు దృశ్యం ఉందా లేదు దృశ్యం లేదు కనుక ద్రష్ట ఉండా ద్రష్ట లేడు కాబట్టి దృశ్యము ద్రష్ట విషయము విషయి అనే ద్వైతం లేనటువంటి స్థితిలో ఉండిపోయాడు కదా ఇప్పుడు అక్కడ అంటే మనసు ఆలోచన రహితంగా ఉంది దాంట్లో వృత్తి రాహిత్యం ఏ విధమైనటువంటి వృత్తులు లేవు వృత్తులు లేని లేవు వృత్తులు లేనప్పుడు ఏముంది అదే చిత్వం వృత్తులు లేనప్పుడు వృత్తి లేనంత మాత్రాన నేను లేకుండా పోలా వస్తాను ఇంకా సరేనా నేనున్నాను కదా కానీ వృత్తులు లేవు వృత్తులు లేకపోతే ఏముంది అని అంటే చైతన్యం ఉంది అవేర్నెస్ ఉంది వృత్తులు లేకుండా నేను ఉన్నాను అనేది ఉంది వృత్తులు లేకుండా నేను ఉన్నాను అనేటువంటిది ఉంది అది చిత్రదర్శనం అదే తత్వం అని చెప్పేసి మనం అంటున్నాను కా ఇప్పుడు క్లియర్గా ఉంది శ్లోకం అంతా క్లియర్గా ఉంది ఇప్పుడు ఏంటి దృశ్యవారితం చిత్తం ఆత్మనహ చిత్వదర్శనం తత్వదర్శనం దృశ్యవారితం చిత్తం చిత్తం దృశ్యవారితం చేతు కాబట్టి ఎప్పుడైతే దృశ్యాల నుంచి మరల్చబడిందో అది వినుదిరిగి లోపలికి వస్తూ ఉంది ఆత్మన చిత్వదర్శనం అక్కడ ద్రష్ట దృశ్యము అనే ద్వైతం లేనిటువంటి స్థితి ఉంది అదే చిత్వము అదే చైతన్యము అదే అవేర్నెస్ అదే కాన్షియస్నెస్ అక్కడికి వచ్చి మనం నిలవడం జరిగింది బాగుంది ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోయినాయి కనుక దేనికి సంబంధించిన ఆలోచనలు మనకు లేవు గనక స్వస్థితి అది స్వస్థితిం కాబట్టి నీలో నీవు ఉండడం అనేటువంటిది జరిగింది అంటే ఇప్పుడు చిత్తం మనసు ఏదైతే ఉందో ఇది ఎట్లా ఉంది ఇప్పుడు ఆలోచన శూన్యమై ఉంది వృత్తి శూన్యమై ఉంది మనసు లేకుండా పోలేదు మనసు లేదా ఉంది మనసు ఉంది చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి దృశ్యం లేకపోవడం వల్ల ద్రష్ట లేడు అంటున్నానే కానీ మనసు లేకుండా పోలేదు ఎందుకని ఆ ద్వైత స్థితి లేదు అని లోపల ఏదైతే అనుకుంటుందో అదే మనసు మనసు సంపూర్ణంగా లేకుండా పోలేదు సార్ వృత్తి రహితంగా ఉంది వృత్తి రహితంగా ఉంది వృత్తితో కలిసిందనుకోండి ద్వైతానికి పోతూ ఉంది వృత్తిరహితంగా ఉందనుకోండి చిత్వంగా ఉంది ఆ చిత్వం ఏదైతే ఉందో దాన్నే మనం చైతన్యం అని అంటున్నాం దృశ్యవారితం చిత్తం ఆత్మన చిత్వదర్శనం ఆత్మన చిత్వదర్శనం కాబట్టి ఇక్కడ ఏంటి జ్ఞానికి అజ్ఞానికి ఒకటే తేడా సంకల్పాలని వృత్తుల్ని పట్టుకొని ఉంటాడు అజ్ఞాని వాటికి అంటకుండా ఉంటాడు జ్ఞాని అంత ఇంకేం లేదు నువ్వు అంటకుండా ఉన్నావు అని అంటే నీ స్వస్థితిలో ఉన్నావు నీ స్వస్థితిలో ఉన్నావు అంటే చిత్వములో ఉన్నావు చైతన్యంలో అదే నీ స్వరూపస్థితి ఇంకంతకన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేనేలేదు అది కొద్దిగా దీన్ని వివరిస్తాను ఇంకో కాస్త వివరిస్తాను ఇప్పుడు చూడండి ఉదాహరణకి ఒక కుండు ఉందనుకోండి అహం ఘటం జానామి నేను కుండను చూస్తూ ఉన్నాను కుండ ఎక్కడుంది భాష్యంలో ఉంది కుండ ఎక్కడ ఉంది భాష్యంలో ఉంది దాన్ని నేను చూచాను దాన్ని చూడగానే ఆలోచన కదిలింది ఇది కుండ అయం ఘట అనేటువంటి ఆలోచన కదిలింది ఇప్పుడు నా ఆలోచనలో ఏ రూపం ఉంది చెప్పండి విచిత్రం ఏంటంటే ఇది కుండని నేను చెప్తున్నాను కానీ ఇది కుండ అనేటువంటి జ్ఞానం నాకు ఎట్లా కలిగింది అనేది కూడా కావాలి ఎందుకంటే కుండ భాష్యంలో ఉంది తెలుసుకునే నేను లోపల ఉన్నాను అహం జానామి అంటున్నాను ఆ జ్ఞాత ఎవరో లోపల ఉన్నాడు ఈజ్ ద నోవర్ కదా అతనికి దీనికి ఏమిటి సంబంధం భాష్యంలో ఉండేటువంటి కుండ అక్కడి నుంచి ఎగిరొచ్చి నా లోపలికి పోయి నేను కొండ చెప్పిందే లేక లోపలుండేటువంటి మనసు తన సంకల్పం ఎగురొచ్చి దీని మీద పడి ఇది కుండని తెలుసుకొని పోయిందే కాబట్టి దానికి దీనికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు పార్టీ ఈస్ మైండ్ ఈజ్ ఇన్ కానీ ఇది ఘటహ ఇది కుండ అనేటువంటి జ్ఞానం నాకు కలిగింది అని కావు అలా జ్ఞానం నాకు కలిగింది అంటే నా మనసులో ఏ వృత్తి అయితే ఉందో బాగా అర్థం చేసుకోండి ఆ వృత్తిలో కుండ రూపం ఉంది వృత్తి అంటే సంకల్పం థాట్ క్లియర్ కదా మీకు తెలుసు కదా కాబట్టి వృత్తిలో గనక కుండ అనేది గనక లేకపోతే ఇది కుండ జ్ఞానం నాకు కలగదు క్లియర్ ఎట్లా కలుగుతుంది కాబట్టి నా కుండ ఉండాలి అయ్యా నీకు ఇప్పుడు ప్రస్తుతం ఏమని తెలుస్తూ ఉంది కుండా ఇది అని తెలుస్తూ ఉంది ఈ కుండ ఎక్కడ ఉంది ఈ కుండ రూపం నా మనసులో నా వృత్తిలో ఉంది మనసులో వృత్తులు ఉన్నాయి ఆ వృత్తిలో కుండ ఉండడం వల్లనే ఇది కుండ అనేటువంటి జ్ఞానం నాకు కలిగింది కాబట్టి నా వృత్తిలో నా మనసులో ఆలోచన ఏదైతే ఉందో ఆ సంకల్పంలో కుండ అనేటువంటిది ఉంది కుండ జ్ఞానం కలిగింది కుండ ఎట్లా ఉంది లోపల వృత్తిలో కుండ ఏ విధంగా ఉంది నామము కాబట్టి దాని రూపం కనిపించింది ఎప్పుడైతే రూపం కనిపించిందో నామం కూడా తెలుస్తూ ఉంది ఇది కుండ అనేటువంటి నామం తెలుస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు నేను చేయాల్సింది దృశ్య వారితం కుండను చూస్తూ ఉన్నటువంటి నేను కుండ నుంచి విత్డ్రా కావాలి అంతేనా వారించాలి అక్కడి నుంచి దృష్టిని ఎట్లా వారిస్తావు కొండ నుంచి ఎట్లా వారిస్తావు వారించాను అనుకోండి చూడండి తమాషా అలా దూచన్న కొండ ఉంది ఇది కుండా అన్నాను అంటే నా ఆలోచనలో కొండ ఉంది అది దృశ్యం కుండా దృశ్యం ఇప్పుడు దాన్ని నేను వారించాలి విత్డ్రా చేయాలి మైండ్లో ఎట్లా చేస్తా అని చెప్పండి వృత్తిలో ఏముంది నామము రూపమే కదా ఆ నామరూపాలని లేకుండా చేయాలి కాబట్టి లోపల ఇది కుండ అని అన్నప్పుడు కుండ అనే ఎరుక ఉంది నా దగ్గర అవేర్నెస్ ఇది కుండ ఎరుక నా దగ్గర ఉంది కాబట్టి ఏ వస్తువును నువ్వు చూచినా ఆ వస్తువు సరేనా ప్లస్ నామరూపం నామరూపం కూడా ఉంటుంది ఉన్నప్పుడు అది వస్తువుగా తెలుస్తుంది లేనప్పుడు అది ఉంది గనక వృత్తి ఎక్కడుంది చైతన్యంలో ఉంది వృత్తి ఎక్కడుంది చైతన్యంలో ఉంది కాబట్టి చైతన్యము అర్థం చేసుకోండి ప్లస్ నామరూపం చైతన్యము ప్లెస్ నామరూపం కుండ ఇప్పుడు నామరూపాన్ని తొలగించాను దృశ్యవారితం చేత్ చిత్తం దృశ్యవారితం చేతి ఆ కుండ అనేటువంటి నామరూపాన్ని తొలగించగాని ఇప్పుడు ఏముందో తెలుసా చైతన్యం ఒక్కటే తప్ప ఇంకొకటి ఉండేందుకు అవకాశం లేదు అది చిత్వదర్శనం క్లియర్నా ఇది చిత్వ దర్శనం అంటే కాబట్టి వస్తువును చూచినప్పుడు ఏ వస్తువును చూచినా ద్రష్ట దృశ్యము అనేది ఉంది ఆ రెండు ఎక్కడున్నాయి అని అంటే ఆ రెండు కూడా చైతన్యంలోనే ఉన్నవి చైతన్యం కన్నా అన్యంగా రెండు ఉండేందుకు అవకాశం లేదు వస్తువుకు సంబంధించిన వృత్తి ఉంది అంటే కొండకు సంబంధించిన వృత్తి ఉంది ఇది కొండ అనేది తెలుసుకుంటున్నాడు కదా ఆ వృత్తి కూడా ఉంది రెండు ఇక్కడ కొండకు సంబంధించిన వృత్తి ఎందుకంటే అక్కడ నామరూపాలు వేరే కాబట్టి ఇది కొండ ఈ నామరూపాలతో ఇది ఉంది దాన్ని నేను తెలుసుకుంటూ ఉన్నాను ఆ నేను అనేటువంటి ఎరుక ఉంది కాబట్టి నేను ఎక్కడ ఉంది చైతన్యంలో ఉంది నామరూపాలు ఎక్కడున్నాయి చైతన్యంలో ఉన్నాయి నామరూపాలని తొలగిస్తే ఏముంది చైతన్యమే ఉంది చైతన్యం కన్నా రెండవది వేలు ఉండేందుకు అవకాశమే లేదు లేనే లేదు కాబట్టి తెలుసుకుంటుండేటువంటి వృత్తి కూడా చైతన్యమే కనుక వస్తువు దృశ్యం ఏదైతే ఉందో అది చైతన్యంలో ఉంది తెలుసుకునేటువంటి ఎరుక ఏదైతే ఉందో అహం వృత్తి అంటే ఇప్పుడే చెప్తే కన్ఫ్యూజ్ అవుతారని నేను చెప్పడం లేదు తర్వాత చెప్తాను తర్వాత శ్లోకంలో తర్వాత శ్లోకంలో వస్తుంది కనుక ఏదైతే అలా తెలుసుకుంటూ ఉందో ఆ తెలుసుకునేది కూడా చైతన్యంలోనే ఉంది వృత్తి ఒకవేళ వృత్తి కనుక చైతన్యంలో లేకపోతే వృత్తికి జ్ఞానం కలగదు ఎందుకంటే వృత్తి కూడా జడం జడమైనటువంటి వృత్తి తెలుసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి నామరూపాలని తొలగించి అంటే కుండ నాయన ఇంకేం లేదు కుండ ఆ కుండ వృత్తిలో ఉంది కాబట్టి కొండ ఎక్కడుంది వృత్తిలో ఉంది ఎలా ఉంది నామరూపాలతో ఉంది కాబట్టి నామరూపాలు అనేది తెలియడానికి వృత్తి ఆధారంగా ఉంది సో నామరూపాలని తొలగించాము ఇప్పుడు నామరూపాలు లేవు కానీ వృత్తి మాత్రమే ఉంది ఈ వృత్తి ఎక్కడుంది చైతన్యంలో ఉంది కాబట్టి నామరూపాలు చైతన్యమే వృత్తి చైతన్యమే కనుక చిత్వదర్శనం అక్కడ కనుక నిలబడిపోతే అది చిత్వదర్శనం చైతన్యంలో ఉండడం ఇది ఆత్మన్యవాత్మన తుష్ట స్థితప్రజ్ఞస్తే అర్జున రెండవధ్యాయం కాబట్టి తనలో తాను ఉండిపోవడం స్వస్థితి యత స్వస్థితి తన స్థితిలో తాను ఉండడం కాబట్టి కుండ నుంచి ఎప్పుడైతే మనసును కొండ నుంచి వేలు చేశామో కుండ రూపం లేదు అంతేనా కుండ నుంచి వేరు చేయి కానీ కుండ రూపం లేదు రూపం ఎప్పుడైతే లేదో నామం కూడా ఉండేందుకు అవకాశం లేదు నామ రూపాలు ఎప్పుడైతే లేకుండా పోయినాయో ఇంకా ఉండేటువంటిది చైతన్యం ఒక్కటే కానీ మరొకటి కాదు కాబట్టి చైతన్యం కన్నా ఎప్పుడు చూడతాం ఆశ స్వతంత్రంగా మనసు ఉందే లేదు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు ఎందుకంటే మనసు ఉందంటే చైతన్యం మీద ఆధారపడి ఉంది మనసు ఉంది ఎందుకంటే చైతన్యం ఉండడం వల్ల మనసు లేదు చైతన్యం ఉంది ఇప్పుడు గాఢ నిద్రలో మనసు లేదు సుషుప్తులు గాఢ నిద్రలో మనసు లేకపోయినా కూడాను చైతన్యం అనేటువంటిది ఉంది కాబట్టి చైతన్యానికి స్వతంత్ర మనగడు ఉంది ఆ స్థితి స్వస్థితి అది ఎక్కడికి పోదు ఎప్పుడు ఉండేటువంటిదే పర్మనెంట్ అది కానీ మనసు అనేది వచ్చిపోతూ ఉంటుంది ఇలా వచ్చిపోయేటువంటి మనసు ఏదైతే ఉందో ఇది చైతన్యం మీద ఆధారపడి ఉంది మనసు చైతన్యం మీద ఆధారపడి ఉంది కనుక దానికి స్వతంత్రమైనటువంటి మనుగడ లేనే లేదు కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే చైతన్యం కన్నా స్వతంత్రంగా మనసు లేదు నెంబర్ వన్ అది దృశ్యవారితం చిత్తం ఆత్మన ద్రష్ట దృశ్యము రెండు చైతన్యమేనని అర్థమైపోతూ ఉన్నాయి ఎందుకనే దృశ్యం ఏదైతే కొండ ఉందో అది మన వృత్తిలో ఉన్నప్పుడే మనకు తెలుస్తూ ఉంది కాబట్టి మన వృత్తిలో ఉండడం అంటే చైతన్యంలో ఉంటేనే అది తెలుస్తూ ఉంది కాబట్టి నామరూపాలు తీసే కానీ అది లేదు మరి నామరూపాలు ఉన్నప్పుడు దాన్ని తెలుసుకునేది ఏది అని ఆలోచించినప్పుడు నేను ఈ నేను అనేటువంటిది ఏంటి మనసు మీకు తర్వాత శ్లోకంలో క్లియర్ అవుతుంది ఈ మనసు దేని మీద ఆధారపడి ఉంది చైతన్యం మీద ఆధారపడి ఉంది కాబట్టి నామరూపాలతో ఉండేటువంటి కొండ దృశ్యం కానీ దాన్ని తెలుసుకునేటువంటి దృశ్యాన్ని తెలుసుకునేటువంటి ద్రష్ట కానీ కాబట్టి ఆ విషయము ఈ విషయి ఈ రెండు కూడాను చైతన్యంలోనే ఉన్నవి కాబట్టి చైతన్యం ఒక్కటే సత్యంగా మనకు తెలుస్తుంది ఇప్పుడు ఎన్ని రూపాలన్నా నువ్వు చూసుకుంటూ పోండగాదు ఓ పుష్పం చూచావు ఇది పుష్పం అన్నావు పుష్ప నీ మనసులో ఏర్పడింది ఇప్పుడు పుష్పం ఎక్కడ ఉంది అంటే నీ మనసులో ఉంది నీ మనసులో పుష్పం ఉంది ఇంకొక విధంగా లేదు అది వచ్చిన బాధ మనసులో పుష్పం ఎప్పుడైతే ఉందో పుష్పం ఏంటని ఆలోచిస్తే మళ్ళీ కుండ ఎట్లాగైతే నామరూపాలు పుష్పం కూడా నామరూపాలే నామరూపాలు తొలగించావనుకో అప్పుడు పుష్పం లేదు సరేనా పుష్పం లేదు చిత్వం ఉంది నామరూపాలు తొలగించగానే పుష్పం లేదు చిత్తం ఉంది చిత్వం ఉంది చిత్తం కాదు చిత్వం మళ్ళీ నామరూపాలుంటే చిత్తం ఉంటుంది కానీ నామరూపాలు తొలగినప్పుడు చిత్వం ఉంది అని అర్థం కాబట్టి ఈ నామరూపాలు తొలగించగాని చిత్వం ఏదైతే ఉందో చైతన్యం అది ఎప్పుడూ ఉంది చైతన్యం ఉంది కానీ ఇవి మారుతూ ఉన్నాయి వరుసగా మారుతూ ఉన్నాయి ఏవైతే దృశ్యాలు మనకు తెలుస్తున్నాయో ఈ దృశ్యాలన్నీ కూడా మారుతూ ఉన్నాయి ఇప్పుడు పుష్ప వృత్తి వచ్చింది ఒక మామిడి పండుగను చూచాను ఈ మామిడి పొండు అనేటువంటి వృత్తి ఒకటి మళ్ళీ బయలుదేరింది అదొక వృత్తి ఈ పుష్ప వృత్తి పోయింది ఫలవృత్తి వచ్చింది ఇది ఫలము అనేటువంటి వృత్తి వచ్చింది అక్కడ కూడా ఏంటి నువ్వెన్నైనా తీసుకొనిరా నామరూపాలను తొలగిస్తూ పోవడమే నామరూపాలని తొలగిస్తే మిగిలి ఉండేది ఏదో చిత్వం ఆ చిత్వమే తత్వం చిత్వదర్శనం తత్వదర్శనం కాబట్టి వృత్తి చైతన్యంలోనే ఉంది ఆయన క్లియర్గా పెట్టుకోండి వృత్తి చైతన్యములోనే ఉంది వృత్తి చైతన్యము ప్లస్ నామరూపం వృత్తి చైతన్యము ప్లస్ నామరూపం ఏ విషయాన్ని మనం చూసిన ఇప్పుడు నామరూపాన్ని తొలగించగానే వృత్తి చైతన్యం మాత్రమే ఉంటుంది కదా ఇప్పుడు ఆ వృత్తి ఏంటి అనేది ప్రశ్న ఆ వృత్తి ఏమిటంటే అది మనసు ఇది ఇంకా మనం చూస్తాం కాబట్టి చైతన్యం అనేటువంటిది సత్యంగా ఉంది ఈ నామరూపాలు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చిపోతూ ఉన్నాయి దృశ్యాలే గనక కాబట్టి నామరూపాలు సత్యమా ఎందుకంటే పోతున్నాయి కదా నామరూపాలు లేకుండా పోతున్నాయి పుష్పం ఉన్నప్పుడు పుష్పం అనేటువంటి నామరూపం ఉండింది మళ్ళీ పండు వచ్చేటప్పటికి దీని నామరూపం వచ్చాయి కాబట్టి నామరూపాలు అనేటువంటి సత్యమా కాదు సత్యం కానప్పుడు సత్యంగా అన్నప్పుడు మిథ్య క్లియర్ వెరీ క్లియర్ ఎందుకని ఇంకొక దాని మీద ఆధారపడి ఉంది కనుక కాబట్టి ఇది చిత్వం మీద ఆధారపడి ఉంది చిత్వం మీద ఆధారపడి ఉంది కాబట్టి అహం వృత్తి నేను అనే వృత్తిలే అది ఏదైతే ఉందో ఇది మిథ్య అహం వృత్తి మిథ్య ఎందుకని ఇది అహం చైతన్యం మీద ఆధారపడి ఉంది మళ్ళీ అహం అనేది రెండునైనా గుర్తుపెట్టుకోండి వృత్తి ఒకటి చైతన్యం ఒకటి అహం వృత్తి నేను అనేటువంటి వృత్తి ఈ వృత్తికే తెలుస్తూ ఉన్నాయి అన్ని నామరూపాలు కానీ ఏది కూడా కానీ ఇది చిత్వం మీద ఆధారపడి ఉంది చిత్తము చిత్వం మీద ఆధారపడి ఉంది ఎందుకని ఇదే చిత్తం నీ గాఢ నిద్రలో లేదు గాఢ నిద్రలో చిత్తం లేకపోవచ్చు కానీ చిత్వం లేకుండా పోలేదు చైతన్యం చైతన్యం ఉండడం వల్లనే మళ్ళీ నువ్వు నిద్రలేస్తూ ఉన్నావు కాబట్టి అది ఉంది చైతన్యం ఉంది చిత్వం ఉంది చిత్వం ఉంది చిత్తం ఉంది చిత్తం లేదు చిత్వం ఉంది క్లియర్గా పెట్టుకోండి కాబట్టి ఈ చిత్వం ఏదైతే ఉందో ఇది సత్యము ఇది సత్యము సపోజ్ ఇంకా ఫర్దర్గా చూస్తాం ఈ నామరూపాలున్నాయని కొన్ని ఆయన లేదు అహం ఉంది ఈ అహం చైతన్యం మీద ఆధారపడి ఉంది కదా చైతన్యం కన్నా భిన్నంగా ఉందే అహం అహం అనేటువంటిది మిథ్య కావచ్చు ఎందుకంటే ఆధారపడి ఉంది కనుక ఇప్పుడు సముద్రం ఉంది సముద్రం సత్యం అలలో మిథ్య కానీ నువ్వు ఏ అలను పట్టుకున్నా ఏ అలను టచ్ చేసినా సముద్రాన్ని టచ్ చేసినట్టు అవుతుందా కాదా అల మారినంత మాత్రాన సముద్రం ఏమైనా మారాలనే అవసరం అవసరం ఉందే లేదు అలలు భారత ఉంటాయి సముద్రం ఉంటుంది అహంవృత్తి ఏదైతే ఉందో ఇదం వృత్తులన్నీ పోతూ ఉండిన ఇదం అంటే తర్వాత చెప్తాను ఇది మిగిలి ఉంది ఇది ఎప్పుడు ఉంటుంది అహంవృత్తి ఉంటుంది ఈ అహంవృత్తి దేని మీద ఆధారపడి ఉందంటే చిత్వం మీద ఆధారపడి ఉంది చైతన్యం మీద ఆధారపడి ఉంది ఆధారపడి ఉంది కనుక అహంవృత్తి మిథ్య చైతన్యము సత్యం అలా మిథ్య సముద్రం సత్యం ఒకవేళ అల లేస్తే ఆ అలలో ఉండేది నీళ్లేనని గనక నువ్వు చూసావు అంటే దృశ్యవారితం ఇప్పుడు అల లేచింది ఆయన అలాగే నామం రూపం ఉంది దాన్ని అలా అంటున్నావు సముద్రం అనడం లేదు అలానే ఎందుకన్నావు నువ్వు నామం అది ఎందుకని అన్నావు దానికి ఒక రూపం వచ్చింది కనుక ఇప్పుడు ఆ రూపాలు రెండు తొలగించేసావు నామాన్ని రూపాన్ని తొలగించేసావు దృశ్యవారితం చిత్తం దృశ్యవారితం చేత్ ఆ నామరూపాన్ని తొలగించేస్తే అలా అనేటువంటిది నామరూపాన్ని తొలగిస్తే నీకేముంది అక్కడ ఓన్లీ వాటర్ ఓన్లీ వాటర్ నువ్వు అలను చూచినప్పుడు కూడాను అలలో ఉండేటువంటి నీళ్లనే దర్శించాలి ఇది చిత్వదర్శనం తదేవ తత్వదర్శనం ఇదే తత్వదర్శనం అంటే ఇంకేదో కాదు కాబట్టి నీకు ఒక ఆలోచన వేస్తే కూడాను ఆ ఆలోచన చైతన్యానికన్నా భిన్నంగా లేదు ఆలోచనలో వృత్తిలో ఉన్నదంతా కూడా చైతన్యమే వృత్తిని ఏదైతే వచ్చిందో దాంట్లో నామరూపాలని తొలగించి అసలు కంటెంట్ ఏంటో సారభూతమైన విషయం ఏంటో దాన్ని కనుక చూసినట్లయితే అలను చూచినప్పుడు అలలో నీకు నీళ్లే కనిపించాయో వృత్తిని చూచినప్పుడు అందులో చైతన్యమే కనిపిస్తుంది కానీ ఇంకోటి కనిపించేందుకు అవకాశం లేనే క్లియర్నా కొద్ది డిఫికల్ట్గానే ఉంటుంది ఎందుకంటే జ్ఞానమార్గం కనుక కొద్ది డిఫికల్ట్గా ఉంటుంది అర్థం చేసుకోండి మీకు ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ చెబుతా దెర్ ఫోర్ దృశ్యవారితం చిత్తం ఆత్మన చిత్వదర్శనం తదేవ తత్వదర్శనం ఇదే వృత్తిలో స్వరూపాన్ని లేదా చైతన్యాన్ని చూస్తూ పోవడం అంతకన్నా ఇంకేమీ కాదు ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఇసలు ఈ ఏంటి అహం వృత్తి అంటే ఏంటి కావాలి నెక్స్ట్ ప్లీజ్ పదిహేడో శ్లోక మానసంతు నై మానసం మార్గ ఆర్జవాత్ మానసంతు మానసో మార్గ ఆర్జవాత్ పదిహేడు పదిహేడు శ్లోక మానసంతు మానసం తు కిమ్ తు తు అనేది మీకు ఇంతకుముందు చెప్పాను తు అనే పదం వాడాడంటే ఏమని దాని అర్థం టాపిక్ చేంజ్ అయిపోతూ అర్థం టాపిక్ చేంజ్ అవుతూ అంటే జ్ఞానం వైపు వచ్చేస్తున్నాడు మానసం కిమ్ మానసం తు అంటే సబ్జెక్ట్ మారుతూ ఉంది కనుక తు అనేటువంటిది అక్కడ ప్రయోగించాడు మారుతూ ఉంది విషయం ఇప్పుడు ఏంటంటే మానసం, వాట్ ఈజ్ మైండ్ మానసం అంటే మనసు కిమ్ అంటే ఏంటి అని అర్థం కిమ్ మానసం వాట్ ఈజ్ మైండ్ మార్గణే కృతే మార్గణే అంటే మార్గం అంటే రెండు అర్థాలు ఉన్నాయి నాయన దారి అని ఒక అర్థం మార్గం విచారం అని ఒక అర్థం ఇక్కడ విచారం మార్గణే కృతే అంటే విచారణే కృతే దీన్ని గనక మనం విచారిస్తే మనస్ అంటే ఏంటి అని గనక మనం విచారణ చేస్తే ఎంక్వైరీ చేస్తే నైవ మానసం నా ఏవ మానసం దెర్ ఈజ్ నో మైండ్ అట్ ఆల్ నా ఏవా నైవ అసలు లేనే లేదు ప్లీజ్ మార్గనే కృతే మానసంతు కెం మార్గనే కృతే మనసంటే ఏమిటి అని గనక విచారం చేస్తే మనసే లేదు మార్గ ఆర్జవాత్ మార్గ ఆర్జవాత్ అంటే ఈ మార్గమే సూటయినటువంటి మార్గం స్ట్రైట్ వే డైరెక్ట్గా పోవాలంటే జ్ఞానంలో ఇది ప్రధానమైనటువంటి విషయం నైవ మానసం మానసం నేవా అసలు మనసే లేదని నీకు తెలిసిపోద్ది ఎప్పుడూ మార్గనే కృతే విచారణే క్రితే అంటే విచారణే కృతే అంటే విచారం చేస్తే నైవ మనసు ఉండదు అంటే విచారం కనుక చేయకపోతే చేయనంత కాలం మనసు ఉంటుంది యోగానికి ఇక్కడ మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది ఈరోజు జాగ్రత్తగా వినండి ఇప్పుడు యోగం యోగ చిత్తవృత్తి నిరోధ యోగ క్లాసెస్ అంతా అదే మనసుని నిలిపోయినా అయినా నువ్వు కూర్చో ఇది ఒక్కొక్క ఆలోచన వస్తుంది ఆలోచన వదిలే మళ్ళీ ఇంకొక ఆలోచన వస్తుంది దాన్ని వదిలేయి ఇంకొక ఆలోచన వస్తుంది దాన్ని వదిలే యోగ చిత్త వృత్తి కాబట్టి మనసులో వచ్చేటువంటి వృత్తులన్నింటినీ నిరోధిస్తూ పోవడమే యోగము ఇది వర్క్ సార్ ఎందుకని ఎంతకాలం నువ్వు తీసేస్తూ పోయినా వస్తూనే ఉంటాయి ఎందుకని మనసులో వృత్తులే ఉంటాయి కనుక వస్తువు మీకు చెప్తాను అది ఎట్లా అనేది కూడా ఇప్పుడు ఉదాహరణకి మనసు అది తెలుసుకునే విధానం అది ఎట్లా లేకుండా పోవాలి ఇది మనకు అర్థం కావాలి ఇప్పుడు బాహ్యంలో ఒక కుర్చీ ఉందనుకోండి లేదా కొండ ఉంది కొండని బాహ్యంలో నేను చూశాను ఇప్పుడు నేను అడుగుతున్నాను అయ్యా నువ్వేం చూస్తున్నావు అంటే స్వామీజీ నేను కొండను చూస్తున్నావు అహం ఘటం పశ్చామి అహం ఘటం జానామి నేను కుండను తెలుసుకుంటున్నాను కుండను చూశాను అని అన్నావు అనుకోండి సరేనయ్యా ఒకటి బాగుంది కుండను చూసింది ఎవరు నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనసు మీద డైరెక్ట్గా మార్గ ఆర్జవాత్ కుండను చూసింది ఎవరయ్యా అని నేను నేను కొండను చూచాను అహం ఘటం జానామి సరే నువ్వు చూసావు నేను అని అంటే ఏంటి ఇక్కడ ఎవరు నీలో ఎవరు చాలా ఉన్నాయి వాటిలో ఎవరు నీ చెవి చూసిందే నీ ముక్కు చూసిందే నీ నాలుగు చూసిందే నీ కళ్ళు చూచాయ ఎవరు చూసిందే ఎవరు నా కళ్ళు చూచాయి స్వామి నేను కళ్ళు చూడవు సార్ చూసేందుకు కళ్ళున్నాయి చూసేందుకు కళ్ళున్నాయే కానీ కళ్ళు చూడవు కాబట్టి నా మనసు అనేటువంటిది నా కన్ను ద్వారా ఆ కొండని చూస్తూ ఉంది బాహ్యంలో ఉండే కొండని మనసు నా కన్ను ద్వారా చూస్తుంది ఇప్పుడు రెండు ఉండయి ఇక్కడ రెండు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి ఒకటి నా కన్ను రెండవది మనసు ఇప్పుడు తెలుసుకునేది ఎవరు కన్ను కన్ను తెలీదు కన్ను కేవలం బయట రూపాన్ని చూపిస్తుందే కాని నా మనసే తెలుసుకునేది కదా మరి చూచేది మాత్రం ఎవరు చూడడం కోసమే మన కన్ను ఉంది చూసేది కూడా మనసే ఎందుకని కన్ను చూస్తూ ఉండినా మనసు కనుక ఎక్కడో ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఎదురుగా ఉండేది కూడా నీకు కనిపించదు ఇది మన అనుభవమే కాబట్టి చూచేది కొన్ని ఆలోచించేది కొన్ని రెండు పనులు చేస్తూ ఉంది అక్కడ మనసు కన్ను ద్వారా చూస్తూ ఉంది ఆ కన్ను ద్వారా దేన్నైతే చూచిందో దానిని గురించి మనసు ఆలోచిస్తూ ఉంది కాబట్టి ఒకవైపు చూస్తూ ఉంది మరొక వైపు ఆలోచిస్తూ ఈ రెండు మనసే చేస్తూ ఉంది ఇంకేమీ లేదు ఇలా చేసే మనసు లోపల ఉంది కుండ బయట ఉంది కానీ ఎలా చూచింది అని మనం అడిగినప్పుడు అయ్యా నా మనసులో ఏర్పడినటువంటి మనోవృత్తి ఆ దృశ్యానికి సంబంధించినటువంటి మనోభావన ఏదైతే ఉందో అది ఏర్పడడం వల్ల కుండను చూడడం జరిగింది కాబట్టి ఒకే సమయంలో ఒకే టైం కన్ను ద్వారా వస్తువును చూస్తూ ఉంది మనసు ద్వారా ఆ వస్తువు ఏమిటో ఆలోచిస్తూ ఉంది ఈ రెండు పనుల్ని మనసే నిర్వసిస్తూ నిర్వర్తిస్తూ ఉంది చూచేది మనసే తెలుసుకునేది మనసు కదా ఇప్పుడు అంతా ఎక్కడుందో తెలుసా మనసులోనే ఉంది సమస్తం మనసులోనే ఉంది మనసు ఎక్కడుంది ఆంతర్యంలో ఉంది ఆంతర్యంలో ఉంది కాబట్టి యావత్ ప్రపంచం నీ లోపల ఉందే గానీ నువ్వు ప్రపంచంలో అది ఉండేది తర్వాత చెప్తా ప్రపంచంలో నువ్వు లేవు సార్ ప్రపంచమే నీలో ఉంది ఎందుకంటే అంత మనసుకే తెలుస్తూ ఉంది సరే కుండను చూచావు ఇది కుండవు కుండ అనేటువంటిది వృత్తి కదా ఆలోచన కదా ఈ వృత్తి నీకన్నా వేరుగా ఉందా నెక్స్ట్ క్వశ్చన్ కుండ అనేటువంటి వృత్తి థాట్ ఏదైతే ఉందో థాట్ అనేటువంటి థాట్ ఏదైతే ఉందో ఇది నీకన్నా వేరుగా ఉందని నేను అడుగుతున్నా వేరుగా ఉంది స్వామీజీ అంటే వేరుగా ఉందంటే నీ ఆలోచనకన్నా దూరంగా ఉంది అర్థం నీలో ఉంది అంటే నీ ఆలోచనలోనే ఉంది కుండ ఒకవేళ నీకన్నా దూరం అంటే నీ ఆలోచనకి దూరం అని అర్థం ఒకవేళ నీ ఆలోచన కుండ దూరంగా ఉంటే నువ్వు ఎట్లా తెలుసుకుంటావు సార్ బాగా అర్థం తెలుసుకోండి ఆలోచనతోనే కదా నువ్వు తెలుసుకోవాలా కాబట్టి ఈ కుండ అనేటువంటిది నీ ఆలోచనలోకి పోతేనే నీకు అర్థం అవుద్ది కానీ నీ ఆలోచనకు దూరంగా నీ జ్ఞానానికి దూరంగా గనక కుండ దృశ్యం గనక ఉంటే నీకు అది తెలిసే అవకాశమే లేదు కాబట్టి ఈ కుండ అనే భావం ఎక్కడుందంటే అక్కడుంటే ఏ లాభం నీకు తెలియాలి కదా కాబట్టి కుండ అనే భావం నీ జ్ఞానంలో ఉంది ఇంపార్టెంట్ నీ లోపల ఉండేటువంటి వృత్తిలో ఉంది నీ జ్ఞానంలో ఉంది కనుక జ్ఞానానికి వస్తువు దూరంగా లేదు ఏ వస్తువు సరే ఇది పువ్వు అని నేను చెప్పానంటే ఈ పుష్పం అనేటువంటి వృత్తి నా దగ్గర కాబట్టి నా వృత్తిలో కనుక ఈ పుష్పం అనేది కనుక లేకపోతే ఈ పుష్పానికి సంబంధించినటువంటి జ్ఞానం నాకు కలిగేందుకు అవకాశం లేదు కాబట్టి ఏది కూడాను నా వృత్తికి దూరంగా లేనేలేదు కాబట్టి ఇది కుండ ఇది పుష్పము అనేటువంటిది నా నా భావంలో ఉంది నా వృత్తిలో ఉంది కనుక జ్ఞానానికి వస్తువు దూరంగా లేదు ఫస్ట్ క్లియర్గా పెట్టుకోండి అలాగే నీకు ఏ వస్తువు అన్న నీకు తెలిసినటువంటి ఏ వస్తువైనా సరే అది దృశ్యంగా ఉంటే అది నీ జ్ఞానంలో ఉంటేనే నీకు తెలుస్తుంది కానీ లేకపోతే తెలిసేందుకు అవకాశం లేనే లేదు ఇది మేఘము అది ఆకాశము చూడు అవి పర్వతాలు ఆ పర్వతాలు ఆ మేఘము ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి ఆకాశంలో ఉన్నాయి ఆకాశం కూడా నీకు తెలుస్తు అది కూడా నీకు వృత్తిలో ఉంది కాబట్టి ఆకాశము అనేటువంటి దానికి రూపం లేదు ఆకాశం అనేటువంటిది ఓన్లీ కాన్సెప్ట్ అదొక భావన మానసిక భావన అవకాశ ప్రదాతృ ఆకాశహ అవకాశాన్ని ఇస్తూ ఉంది గనక దాన్ని ఆకాశం అని అన్నావు కాబట్టి అదొక భావన కాబట్టి భావన రూపంలో ఆకాశం నీలో ఉంది ఎప్పుడైతే ఆకాశం నీలో ఉందో ఏది ఆకాశంలోనే ఉండాలి గనక ఈ ప్రపంచంలో ఆకాశంలో ఉన్నవన్నీ కూడాను నీలో ఉన్నాయి ఎందుకని ఆకాశం నీలో ఉంది చూండి ఎంతవరకు పోతా ఉంది కాబట్టి ఇది దృశ్యము నాకన్నా అన్యము అని నువ్వు అనుకుంటూ ఉండినా ఎప్పుడైతే ఆ దృశ్యం విషయగా ఉందో అది నీ జ్ఞానానికన్నా దూరంగా లేదో కనుక ఉన్నవన్నీ కూడాను నీలోనే ఉన్నాయి అన్నీ నీలోనే ఉన్నాయి కనుక ప్రతి వస్తువు జ్ఞానములో ఉంది కాబట్టి కుండ అనేది నువ్వు తీసుకున్నప్పుడు జ్ఞానము ప్లస్ నాభరూపం జ్ఞానము ప్లస్ నామరూపం అంతకన్నా ఇంకేమీ లేదు కాబట్టి కుండ కొండ అనేటువంటి వృత్తిలో వృత్తి జ్ఞానంలో ఉంది దాంతో పాటుగా నామరూపాలు ఉన్నాయి నేను కొండని చూస్తూ ఉన్నాను కాబట్టి ఇది కొండ నాకు తెలియడానికి నా చైతన్యం ఏమన్నా మార్పు చెందింద తిరుగుతుంది టర్నింగ్ ఇది తూ ఇప్పుడు నా చైతన్యం ఏదైతే ఉందో చైతన్యం లేకపోతే ఇది కొండ అసలు తెలియదు నామరూపాలతో ఉండేటువంటి కొండ నాకు తెలుస్తూ ఉందంటే నాలో చైతన్యం ఉందనే అర్థం కాబట్టి ఈ చైతన్యం ఏమన్నా మార్పు చెందుతూ ఎందుకని ఇప్పుడు కొండను చూశాను మళ్ళీ పుస్తకాన్ని చూస్తాను ఈ పుస్తకాన్ని నేను చూసినప్పుడు పుస్తకానికి సంబంధించినటువంటి ఆలోచన నాలో కలుగుతూ ఈ పుస్తకానికి సంబంధించిన ఆలోచన కూడాను అంటే అది ఇంతకుముందు కుండానున్నది ఆలోచన పోయింది ఆ కుండా ఉన్నప్పుడు చైతన్యం ఉంది చిత్వం కుండ అనేది పోయింది పుస్తకం వచ్చింది అప్పుడు చిత్వం ఉంది కాబట్టి కుండ పోయినా పుస్తకం పోయినా కుర్చీ పోయినా ఒక మనిషి పోయినా ఇవన్నీ కూడాను విషయాలను నాకు తెలుస్తూ ఉండినా అవి వచ్చిపోతూ ఉన్నాయే కానీ అవి తెలుసుకోవడానికి ఆధారమైన చైతన్యం ఏదైతే నా దగ్గర ఉందో అవేర్నెస్ కాన్షియస్నెస్ అది మారడం లేదు అంటున్నాను నేను అవునా ఒకవేళ అది కూడా మారిపోయింది అనుకోండి నీకు ఈ జ్ఞానం కలిగేందుకు అవకాశం లేనేలేదు కాబట్టి ఇవన్నీ వస్తూ పోతూ ఉంటాయి చైతన్యంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు కాబట్టి ప్రతి సంకల్ప రూపం కూడాను ఏ థాట్ నీకు వచ్చినా ఆ థాట్లో ఏముందో తెలుసా చైతన్యము ప్లస్ నామరూపం ఇది గుర్తుపెట్టుకోండి ఏ సంకల్ప రూపం థాట్ ఫామ్ అయినా సంకల్ప రూపం థాట్ ఫామ్ ఏ ఆలోచన నీకు వచ్చినా అందులో చైతన్యము నామరూపం కదా ఇప్పుడు నామరూపాన్ని తొలగిస్తే ఏముంది అదే చిత్వదర్శనం ఏమైంది కాబట్టి నామరూపాన్ని తొలగిస్తే ఇంకొక నామరూపం వచ్చింది అనుకోండి పూర్వం ఉన్నటువంటి నామరూపం ఏదో దానికి ఆధారంగా ఏ చైతన్యమైన ఉందో ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి నామరూపం ఏదైతే ఉందో దీనికి ఆధారమైన చైతన్యం కూడా అదే కాబట్టి నామరూపాలు మారుతూ ఉన్నాయే చైతన్యంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు కాబట్టి ఆలోచనలు మారుతూ ఉన్నాయి బాగా అర్థం చేసుకోండి నామరూపాలతో కూడినటువంటి వృత్తులు మారుతూ ఉన్నాయి కానీ వాటికి ఆధారమైనటువంటి చైతన్యంలో మాత్రం ఏ విధముగా మారడం లేదు కనుకనే వృత్తులు వచ్చిపోతూ ఉండినా చైతన్యం మారకుండా ఉంది కనుక నీ జ్ఞానం కలుగుతూ ఉంది అయితే ఇంతకుముందే మనం చూసినప్పుడు ఈ వృత్తులంటే ఏమిటంటే మనసే కనుక మనసే వృత్తులు కనుక వృత్తికి కూడాను స్వతంత్రం అనుగడ లేదు వృత్తికి కూడా స్వతంత్ర మనుగడ లేదు స్వతంత్ర మనుగడ అంటే అది ఎప్పుడూ ఉండాలి సర్వకాల సర్వావస్థలందు ఉండాలి వృత్తి ఆ విధంగా ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి ఈ ఏదైతే ఉందో ఇది చైతన్యంలో ఉంది వృత్తి ఎక్కడుంది ఎందుకంటే దాని మీద ఆధారపడి ఉంది కనుక చైతన్యంలో ఉంది ఉంటే ఈ తెలియడానికి చైతన్యం ఆధారంగా ఉంది వృత్తి చైతన్యం ఉంది క్లియర్ అది అదే ఈక్వేషన్ వృత్తి ఉంది ఇది నాకు తెలిసింది కదా చైతన్యం ఉంది వృత్తి లేదు అది లేకపోవచ్చు కానీ ఇది లేకుండా పోలేదు చైతన్యం ఎందుకని ఇది దాని మీద ఆధారపడి అది దీని మీద ఆధారపడి ఉంది అర్థం కాదు కాబట్టి చైతన్యం అనేటువంటిది ఎప్పుడు ఉంది దాంట్లో ఏ విధమైనటువంటి మార్పు లేదు ఆధారం కనుక అది ఎప్పుడూ ఉంది ఇది ఇది వృత్తి దాని మీద ఆధారపడి ఉంది కదా కాబట్టి వృత్తి కూడా మిథ్య మళ్ళీ రజ్జు సర్పమేనాయన ఇప్పుడు సర్పం మిథ్య కదా రజ్జు సత్యం ఎప్పుడు తెలిసింది నీకు మార్గనే కృతే అదేడా మానసత్వం మార్గనే కృతే ఈ మనసంటే ఏమిటి అని విచారణ చేసినప్పుడు మాత్రమే నైవ మానసం మనసు లేకుండా పోతుంది కాబట్టి నువ్వు సర్పాన్ని చూసినప్పుడు ఈ సర్పం ఏమిటి సర్పం కిం ఈ సర్పం ఏమిటి మార్గడీకృతి అని కనుక విచారణ కనుక చేసినట్లయితే సర్పమే లేదు ఎందుకని అక్కడ రజ్జువే ఉంది కానీ సర్పం ఉండేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి సర్పం లేదు అక్కడ కేవలం రజ్జువే ఉంది కాబట్టి ఇక్కడ కూడాను మనసు లేదు కేవలం చైతన్యమే ఉంది మానసంతో కిం మార్గణీకృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్ మార్గ ఆర్జవాత్ ఇది సూటైనటువంటి మార్గం నువ్వు విచారణ చేయనంత వరకు అది ఉంటుంది ఇప్పుడు చోట పెళ్లి జరుగుతుంది ఆ పెళ్ళికూకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక చౌటిలో చేరారు పెళ్లి కుమార్తెకి సంబంధించిన వాళ్ళు ఇంకో చౌటరీలో ఉన్నారు ఎందుకంటే తిరుపతి ఇద్దరికి అక్కడ ప్లేస్ లేదు చౌట్రీలే వాళ్ళకు ఒక చౌలిటరీ వీళ్ళకి ఒక చౌల్టరీ సరే అన్నీ జరుగుతున్నాయి మధ్యలో ఒకరితో ప్రాబ్లం వచ్చేసింది ఎందుకంటే అక్కడికి పోయి ఏమండి మీరు అమ్మాయి తరఫు వాళ్ళు కదా అని వాళ్ళని అమ్మాయి తరఫు వాళ్ళతో అడుగుతున్నాడు మీరు ఇవి తెచ్చారా అవి తెచ్చారా అవి తెచ్చారా బట్టలు నేను తెచ్చారా ఫలానా వాళ్ళకి తెచ్చారా బట్టలు తెచ్చారా బాగుమరితికి ఉంగరం తెచ్చారా ఎందుకంటే వాడికి కాళ్ళు కడగాల అంతవరకు కాళ్ళు గడుక్కనట్లేదు వీడు పెళ్లి వరకు ఇంకా వాడు గడిగితే కానీ అయ్యప్ప పని కాదు ఇవన్నీ తిరుగుతున్నాడు పాపం వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాలేదు అట్లాగేనండి తెచ్చామండి తెచ్చామండి లేదండి అట్లా ఏదైనా మార్పు వస్తే మాత్రం మేము ఒప్పుకునేవాళ్ళం కాదు అది ఇది వాళ్ళు అనుకున్నారు బరే అబ్బాయి తరఫున వాడు కనుక మనకు జాగ్రత్తగా ఉంటాం ఎందుకంటే మళ్ళీ ఇతను పోయి ఆడు చెప్తే వాళ్ళేమనుకుంటారు వాడు పాపం ఇక్కడికి వచ్చేసి వీళ్ళని దబాయిస్తూ ఉండడు అట్లాగే ఐదు తెచ్చారా ఇవి తెచ్చారా మేము అన్ని తెచ్చాము మేము పద్ధతిగా ఉండేటువంటి వాళ్ళం అమ్మాయి తరఫు వాళ్ళం అని ఇక్కడ రచ్చ చేస్తున్నాడు ఇక్కడ వాళ్ళకి అర్థం కాలే వాళ్ళు అనుకుంటు ఉండారు అమ్మాయి తరఫున వాడేమో అని వీళ్ళు అనుకుంటున్నారో అబ్బాయి తరఫున వాడేమని ఒక దశలో వాడిని భరించలేకపోయాడు అంత హెడ్డేక్ అయిపోయాడు అంటే అప్పటికే చాలా రెండు మూడు అమృతాంజనం బాటిల్స్ అయిపోయినాయి అయినా కూడా వీడు రచ్చి తగ్గల అప్పుడు ఒక్కడున్నాడు అక్కడ ఓన్లీ వన్ ఫెలో ఫ్రమ్ సుందర చైతన్యాశ్రమం ఆ వ్యక్తి క్వశ్చన్ వేశాడు ఇంతకీ హూ ఈస్ హీ ఇంత బాధ పెడతా ఉన్నాడు ఇతను ఎవరు అని ఈ పక్క ఒకడు ప్రశ్న వేశాడు అదే ప్రశ్న ఆ పక్క ఒకడు వేశాడు వెతికి తెలియడు ఆ తర్వాత వాళ్ళు వీళ్ళు కలిసేవాడి కోసం వెతికారు ఎక్కడున్నాడు అని కనపడలా ఎందుకని వీడు ఎవడు అని ప్రశ్నించినంత వరకే వాడు ఉంటాడు మనకు తలనొప్పి ఉంటుంది ఒక్కసారి ప్రశ్నించామనుకోండి వీడు ఎవడని వాడు కేవలం భోజనానికి వచ్చినాడు కాబట్టి ఆ పూటగా ఏదో జరిగిపోవాలని వచ్చాడే కానీ ఈ పెళ్లికి సంబంధించిన కాదు కాబట్టి ఇంత నిర్వాహం చేస్తూ పోతూ ఉంటుంది అన్ని రాగద్వేషాలు ఈర్షలు అసూయలు అభిమానాలు ఆత్మహత్యలు వీటన్నిటి వెనక ఈ ఉండేది ఈ అహం అనేటువంటిది ఒక్కటే ఇది నడుస్తూ ఉన్నంత వరకు నడుస్తుంది ఏదో తెలుసా అది సంసారం ఒక్కసారి గనక ప్రశ్న పడిందే వీడు ఎవడు అని ప్రశ్నించగానే వాడు ఎట్లాగైతే లేకుండా పోయాడో మానసంతో కిం మార్గం అసలు ఈ మనసేంటిరా బాబు అని ఒక్కసారి గనుక ఆలోచన కనుక సక్రమంగా చేయగలిగితే ఎందుకంటే దీంట్లో కూడా మనం డిస్కస్ చేస్తాం దీంట్లో కూడా ఒక విషయం ఉంది మనసు ఎవరైనా కూడా మనసే జాగ్రత్తగా ఉండాలి ఇంకెవరు ఆలోచించడానికి మనసు ఎవరైనా ఆలోచించేది ఎవరు మనసే చాలా జాగ్రత్తగా అందుకని జ్ఞాన మార్గం అందరికి కాదు ఎందు కొందరికే అని అంటారు అది కూడా ఒక గురుముఖత వినాలి అనడంలో కూడా ఉద్దేశం అదే కాబట్టి అదే మనసు కనుక కొద్ది జాగ్రత్తగా మనం దీన్ని అర్థం చేసుకుంటా పోవాలి కాబట్టి ఏదైతే మార్గమే క్రితే విచారణే క్రితే విచారం చేస్తే లేకుండా పోతుందో విచారణ చేస్తే లేకుండా పోతుందో అది మిథ్య విచారణ చేస్తే ఏదైతే స్థిరంగా ఉంటుందో అది సత్యం ఇది ఏంటని విచారం చేశాం సర్పం లేదు విచారణలో సర్పం లేని అయింది త్రాడు సత్యమైంది అట్లాగే ఇక్కడ ఏమిటని మానసంతో కిం మార్గనే క్రితే ఏమిటి మనసని కనుక విచారం కనుక చేశామంటే నయం మానసం అసలు మనసే లేకుండా పోతుంది మిగిలి ఉండేది ఏదో అది సత్యము ఈ మనసు ఎవరు ఇక్కడ చూస్తాం మనసు ఎవరు సార్ స్వామీజీ అహం కదా అహం నేనే చాలా క్రిటికల్ మనసు ఎవరంటే మనసు నేనే కదా నువ్వే కదా మనసు ఇంకోరు అహం అంటున్నావు కదా ఈ అహం అనేటువంటిది మనసునైనా ఆ అహం ఎవరయ్యా నేనే నిజంగా నువ్వు అహమేనా అంటే ఏంటి అహం నేను అని అన్నప్పుడు నేను మనసు అని అర్థం కానీ మనసు లేకపోయినా నువ్వు కదా నువ్వు మనసు ఎట్లవుతావు మనసు లేకపోతే నువ్వు లేవా నిద్రలో మనసు లేదు కదా మనసు లేకపోయినా నువ్వు కానీ మనసు ఉందనుకోండి ఆ మనసు ఎవరు నేనే నేను అని మాట్లాడుతూ ఉంది అహం అహం నేను ఏదైతే మాట్లాడుతూ ఆ మనసు నేనే కానీ మనసు లేకపోయినా కూడాను నేను ఉన్నా ఇక్కడ అర్థం చేసుకోవాలి కాబట్టి నేను స్వతంత్రుణ్ణి నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని ఆ మనసు వచ్చిపోతూ ఉంటుంది నేను చైతన్యము అహం స్వరూపం నేనెవరు అహం స్వరూపం మనసు ఉంది అహంవృత్తి మనసు అహంవృత్తి ఈ అహం వృత్తికి ఏ విషయాలైతే తెలుస్తూ ఉన్నాయో అవి ఇదం భావనలు తర్వాత వస్తాను నేను ఇదం అంటే ఈ ఇదం ఈ కాబట్టి అవి చాలా ఉన్నాయి ఇప్పుడు కుర్చీ కొండ పువ్వు చెట్టు ఇట్లా రకరకాలుగా ఉన్నాయి నైనా అవన్నీ కలిసి ఇదం భావనలు ఈ ఇదం భావనలన్నీ ఇదం థాట్స్ దీస్ థాట్స్ ఇవన్నీ కూడా ఒకదాని మీదనే కేంద్రీకరణ పడి అది అహం వృత్తి అసలు ఈ అహంవృత్తే మనసు చెప్తాడు ఈ అహంవృత్తి ఏదైతే ఉందో అంటే ఇది మనసు కాబట్టి అది నేనే మనసు నేనే మనసు నేనే కానీ నేను మనసు కాదు సర్పరూపేణపాతి అయింది రవణ మహర్షిది శ్లోకం కాబట్టి కాబట్టి ఆత్మస్వరూపంగా అది నేను నేను అంటుంది స్ఫురతి ప్రకాశిస్తూ ఉంది ఎట్లా హృత్ అదే హృదయము అదే ఆత్మ స్వయం పూర్ణ సత్ పరిపూర్ణమైనటువంటిది ఏ వెలితెలైనటువంటి ఆత్మస్వరూపము కాబట్టి అహమనేటువంటిది రెండు ఒకటి అహం భావన రెండవది అహంస్వరూపము అహంభావన విచారంలో పడిపోతుంది చూద్దాం రేపు నెక్స్ట్ వీక్ అహంభావన పడిపోయినప్పుడు అహం స్వరూపము తనంతర తాను ప్రకాశిస్తూ ఉంటుంది ఓ ఓ పూర్ణమదూర్ణమి పూర్ణా పూర్ణముద్యూర్ణ పూర్ణమాదాయ శాంతి శాంతి శా